తర్వాత ఫైనాన్స్యస్ పొజిషను ఫైనాన్స్ పొజిషన్ గురించి మీ మనస్సు మీకు ఏమని చెప్తుంది ఎప్పుడు బాగుండదని చెప్తుంది ఇంట్లో వాళ్ళ గురించి మీ మనస్సు మీకు ఏం చెప్తుంది ఎప్పుడు ఏదో కంప్లైంట్ చేస్తూనే ఉంటుంది వీళ్ళు చెప్పిన మాటలు వినట్లేదు వాళ్ళు మరోలా ఉన్నారు వీళ్ళు ఇంకోలా ఉన్నారని మీకు మనస్సు చెప్తూనే ఉంటుంది ఆరోగ్యం గురించి మీ మనస్సు ఏమని చెప్తుంది ఆరోగ్యం ఏదో ఒక లోటుని చూపిస్తూనే ఉంటుంది మీ మనస్సు ఆరోగ్యాన్ని ఏదో రకంగా ఇవ్వలేదు ఇవ్వలేదు అనుకుంది తర్వాత సోషల్ సిచ్యువేషన్ గురించి మీ మనస్సు మీకు ఏం చెప్తూ ఉంటుంది ఇది బాగులేదు అది బాగులేదని చెప్తూ ఉంటుంది మీ మనస్సు ఒకే పని చేస్తూ ఉంటుంది అది ఏమిటంటే ఉంటుంది ఎలా కదులుతుంది నెగిటివ్ రూపంగానే కదులుతూ ఉంటుంది ఇది బాగులేదు అది బాగులేదు ఇది బాగులేదనే కదులుతూ ఉంటుంది దానికే రావణానికి అది అలా కదులుతుంటే మీకు లోపల టెన్షన్ పెరుగుతూ ఉంటుంది స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది స్ట్రెస్ ఎక్కడ పుడుతుంది థాట్లో పుడుతుంది థాట్ క్రియేట్స్ స్ట్రెస్ అపానిచ్చాల్సి భయం ఎక్కడ పుడుతుంది థాట్ నుంచి పుట్టింది ఆ భయంతో ఇబ్బంది పడేది ఎవరు థాట్ థాట్ క్రియేట్స్ ఫియర్ అపానిచ్చారు థాట్ క్రియేట్స్ డిజైర్స్ అపానిచ్చాల్సి థాట్ క్రియేట్స్ స్ట్రెస్ అపానిచ్చారు థాట్ ఏ చేసుకుంటున్నాయి తనని గిల్లేసుకుంటూ ఏడ్చేస్తూ తనని తానే గిల్లుకోవడం భోరుముని ఏడుస్తూ ఉండం మళ్ళీ గెలుపుకుంటూ ఉండడం భోర్మని ఏడుస్తూ ఉన్నాం దట్ ఇస్ వాటి మాయిండ్ డాటిస్ తి రావణ తర్వాత రావణునికి దశకంఠ అంటే పది తలాలను కలవాడు పది తలలంటే అభిప్రాయం ఏంటండి వాడు దేంట్లోనూ స్థిరంగాడు ఓసారి ఇది ఓ క్షణం ఇక్కడ మరో క్షణం అక్కడ ఓసారి లాగా ఓసారి ఎక్కడ స్థిరంగా ఉండడం అనేది లేదు ఈ స్థైర్యం ఆత్మ అని భగవద్గీతలో వస్తుంది ఒక గత ఒకదాన్నే స్థిరత్వం ఉండాలి పట్టు పట్టరాదు పట్టి విడవరాదు పట్టనేది బిగియ పట్టవలయు పట్టి విడుచుట కంటే పడి చచ్చుటే మేలు విశ్వదాభిరామ వినుదలేమ దాన్ని వ్యవసాయాత్మిక బుద్ధి అంటారు ఒక నిశ్చయబుద్ధి ఉండాలి నిశ్చయ బుద్ధి ఉండాలంటే ఇలా పళ్ళు దింగి ఇలా ఉండిపోమని కాదు హనుమంతుడు లేదు ఆ హనుమంతుడు కాదు అది కాదు నిశ్చయ బుద్ధి నిశ్చయబుద్ధి ఉన్నవాడు ఎలా ఉంటాడో చూసినా ఇలా పళ్ళు బిగించేసి ఉంటాడండి ఎలా ఉంటాడు చాలా శాంతంగా ఉంటాడు ఎప్పుడైనా నిశ్చయ బుద్ధి ఉన్నవాళ్ళని చూడండి చాలా శాంతంగా ఉంటారు దేనికే కంగారు పడడం వాళ్ళు చేసి పనే వాళ్ళు చేస్తారు మీరు లక్షలు గుమ్మరించినా వాళ్ళు మరో పని చెయ్యరు వాళ్ళు ఒకదానికే కట్టుబడి నిశ్చయ బుద్ధితో అలా మార్గంలో నడుస్తూ ఉంటారు దశకంఠుడు ఎలా ఉంటాడు ఓ క్షణం ఏంటో ఇంకో క్షణం ఒక్కోటి ఇక్కడ ఇంకొకటి అక్కడ తెలవర్ధం నాలుగున్నర పిలిచాడు సీత గుర్తుకొచ్చింది లేడీకి లేచిందే పరుగు అన్నట్టుగా పరిగెత్తాడు అశోకవనంలో ఉంది సీత పరిగెత్తు అంటే ఆయన అంటారు ఆయన భార్య ఒకటి అలా ఉంటాడు రావణాసురు అంటే అలా ఉంటాడు అక్కడ సీతని సంప్రస్థానని కత్తి తీస్తాడు అప్పుడు ధాన్యమాలిని అనే ఒక సుందరి ఆయన భార్య వచ్చి హే రావణ నువ్వు వద్దు బాబోయే ఆవిడేడు మోహం పెట్టి కూర్చుంది సౌందర్యము శృంగారము ఎరుగని ఎడ్డి మనిషి నీకు ఆవిడ ఎందుకంటే చూడు పూల రథాలాగా అలంకారాలు చూసుకుని ఎలా ఉన్నామో రాలయా అని వెళ్ళి ఆయన మెడకు అవకుంటే ఆవును చెప్పింది కరెక్ట్గా ధాన్యవాలని నేను అనవసరంగా ఇక్కడికి వచ్చాను మనస్సులో ఎడగొట్టుకోవడానికి చెప్పాలా అని ఆవిడ వెంటబడిపోతాడు అది దశ ఒక క్షణం మనస్సు ఇక్కడ ఇంకో క్షణం శనివారం గీత క్లాసు ఆదివారం నాడు క్లబ్ దశకంఠుడు అంటే అలా ఉంటుంది అరగంట గీత ఇంకో ముప్పో గంట సంసారం ఇది దశకంఠుడు కాబట్టి ఆ దశకంఠుడు వల్ల ఏమవుతుంది శాంతి అపహరింపబడుతుంది తతో రావణ గీతాయా సీతాయా ఆ దశ ఈ అనిశ్చితమైన బుద్ధిని చూసారా శ్రీకృష్ణుడు ఆ మాట అన్నాడు వ్యవసాయాత్మిక బుద్ధి ఏకైహకుంటుందన బహుశాఖా హనంతాశ్చ బుద్ధయ అవ్యవసాయిన వ్యవసాయ బుద్ధి లేని వాళ్ళు బహుశాఖా హనంతాశ్చ వాళ్ళకి ఎన్ని దారుణంపన పనులు ఎత్తుతారో చెప్పశం కాదు వదిన వెంకటేశ్వర స్వామి మధ్యాహ్నం సాయిబాబా సాయంకాలం ప్రత్యంగిరాదేవి రాత్రి బడవారాదేవి ఐశాచింతా అత్త ఏమిటేమిటో పిచ్చిల్లో పిచ్చేనో సానుగా ఉంటుంది అలా పోతూ ఏదో పోతూ ఉంటారు దానికి ఏమో స్థిరం ఉండదు ఏమి ఉండదు కోరిక మారినప్పుడల్లా దేవతలు మారిపోతూ ఉంటారు కొత్త కొత్త భయాలు వచ్చినప్పుడల్లా దేవతలు మారిపోతూ ఉంటారు కేవత ఏమైనా ఒక స్థిరం నిశ్చయం ఉందా రామభక్తుడు రామభక్తుడైతే ఇంకా రాముడు తప్పిం మిగతా ఏమో అక్కర్లేదు నీకు మీ జ్ఞానాలు వచ్చాయనుకోండి రాముడు పూజిస్తేనే జ్ఞానాలు పోతాయి ధనం లోటు వచ్చిందనుకోండి రాముడు పూజిస్తే రాముడు కావాల్సిన ధనాన్ని ఇస్తాడు భయం వస్తుందనుకోండి రాముడు పూజిస్తే భయం పోతుంది విఘ్నాలకి విఘ్నేశ్వరుడు అంటాడు భయానికి హనుమంతుడు మళ్ళీ రాముడి దేనికి మిగలడు రాముడు రాముడికి ఏమి ఉండదు పితృవాక్య ప్రతి పద్ధాన్ని కంగారు లేదు బహుశా అదే రావణుని మనస్తేలా ఉంటుంది బహుశాఖనంతా బుద్ధయోగ అది రావణనీతాయ ఆస్తి అంటే సీతాది శాంతిని ఎత్తుకుపోతుంది ఎత్తుకుపోతాడు రావణుడు శత్రు కర్షన శత్రువులు అంటే ఎవరండి హనుమంతుడికి శత్రువులు ఎవరు ఉన్నారు మీరు రామాయణం చూడండి సుందరకాండ మొదటి శ్లోకం అంతవరకు హనుమంతుడు ఎవరితోటో యుద్ధం చేశాడా ఎక్కడ ఎవడు శత్రువులేదు ఆయన శత్రువు ఉన్నదో సుగ్రీవుడికి ఉన్నాడు వాలి సుగ్రీవుడికి శత్రువు హనుమంతుడికి కాదు ఆయన ఏ శత్రువు లేదు మరి శత్రువులను జయించడంలోనే మాట ఎక్కడి నుంచి వచ్చింది కాను క్రోధాది శత్రువుని జయించాడైనా ఆ విధంగా హనుమంతుడంటే వడమాలలు మరోటి మరోటి వాళ్ళు పక్కన పెట్టండి వీరే హనుమంతుడుగా అవ్వాలి హనుమంతుడుగా అయ్యి తతపదం తత్పరిమార్గి అది ఏ మార్గంలో వెతకాల చారణాజరిగితే చారణ చారణా జరితేపటి అంటే దేవతలు సంచరించే మార్గంలో అంటే ఆకాశ మార్గంలో ఆకాశ మార్గం అంటే ఏమిటంటే తెలిసిన ధ్యానంలో ఆకాశ ధ్యానం చేయాలి మీరు చూడండి మీ మనస్సు చేస్తే చూడండి మీ మనస్సుని నిర్విషయం చేసేయండి నిర్విషయం మన అంటే మనస్సులో శబ్దస్పర్శ రూపరస గంధ ఈ ఐదు ఉండద్దు ఎలాగ అడగద్దు జస్ట్ డూ ఇట్ ఈ ఐదు లేకుండా పెట్టుకోండి మనస్సు సుఖము దుఃఖము ఆ రెండు కూడా వద్దు ఐదు ప్లస్ రెండు ఈ ఏడు మీ మనస్సులో లేవు ఇప్పుడు ఈ క్షణంలో ఈ ఏడు లేకుండా మీ మనస్సు పెట్టుకోండి అప్పుడు మీ మనస్సు ఎలా ఉంటుంది ఆకాశము ఉంటుంది దానికి బౌండరీస్ ఉంటావు నేను నాది ఉండవు నేను నాది ఉండాలంటే సుఖం దుఃఖం ఉండాలి సుఖ దుఃఖాలు ఉంటే నేను నాది ఉండదు శబ్దస్పర్శలు కొనసా గంధములు సుఖ దుఃఖములు ఈ ఏడూ లేకుండా మీ మనస్సును పెట్టుకోండి యూ కెన్ డూ దాట్ ఈ క్షణంలో మీరు ఆ పని చేయొచ్చు మీరు పాఠం వింటున్నప్పుడు శబ్దస్పర్శలో మన సగ్రంథాలు లేవు సుఖముఖాలు నేను చెప్పే మాటలు అది శబ్దం కాదండి అది అది ఆత్మస్వరూపాన్ని తట్టేటువంటి జ్ఞాన జ్ఞానం అది కాబట్టి శబ్దం అంటే మ్యూజిక్ వింటున్నారనుకోండి లేకపోతే సెల్ ఫోన్ మాట్లాడుతున్నారనుకోండి అది శబ్దం అది లేదుగా స్పర్శ గురించి పట్టించుకుంటున్నారా ఇక్కడ ఎత్త సరిగ్గా ఉందా లేదుగా రూపం నా ముఖం ఎలా ఉందో నా ముఖంలో కోతులు ఉన్నాయి ఏముంటాయి రూపం ఏముంది రసమేముంది గంధమేమున్నది అగర్బత్తీలో ఉన్నాయి ఏమీ లేవుగా సుఖం లేదు దుఃఖం లేదు ఆల్రెడీ మీ మనస్సు ఆకాశము వల్లే నిర్మలముగా ఉన్నది నిర్మలమైన నిర్విషయమైన అంటే విషయములు సుఖదుఖములు లేని మనస్సును కలిగి ఉండికయ్యే ధ్యాన మార్గం అదే చాలనా చెబితే పసి ఆ మార్గంలో వెతికేడ్ ఆయన అంద సీతాదేవి కోసం అజెండా శ్లోకం అలాగే పోతూ ఉంటుంది కథ ఉంటుంది కథ ఉంటుంది అధ్యాత్మం ఉంటుంది ఇది అటువంటి శ్లోకం కాబట్టి మీరు ఆ ధ్యాన మార్గంలో ఆత్మస్వరూపాన్ని అన్వేషించాలి ధ్యానం శ్రవణం కూడా ధ్యానమే శ్రవణం ధ్యానం ఎప్పుడవుతుంది నేను ఇందాక చెప్పాను చూడండి వినే పద్ధతి వినేటువంటి ఒక ప్రక్రియ మీకు పోషించారు మీరు చేయాల్సిందల్లా ఎవడైనా ఒక ప్రధానమైన ఇంపార్టెంట్ విషయాన్ని మీకు చెప్పబోయే క్షణంలో మీ మనస్సు ఎలా ఉన్నది ఎంటీగా ఉన్నది మీరు ఏదైనా నేర్చుకోదలుచుకున్నప్పుడు నేర్చుకునే సందర్భంలో మీ మనస్సు ఎంటీగా ఉండాలి మీ మనస్సు ఎంటీగా ఉంటేనే మీరు నేర్చుకోగలుగుతారు మీ మనస్సు నిండా ఆలోచనలు ఎలా అంటే జ్ఞానం అనే పేరుతో అంటే అంతకుముందు మీరు సంపాదించి పెట్టుకున్న సమాచారం అంతా మీ మనస్సులో పెట్టుకుని అదంతా అలా అచ్చిపెట్టుకుని మీరు విన్నారనుకోండి దాన్ని శ్రవణమని అనరు అక్కడ వినడమే లేదు కాబట్టి మీరు మనస్సు నిర్మలంగా ఎంటీగా ఖాళీగా పెట్టుకుని క్లాసు అది కూడా ధ్యానమే చారణాచరితే పథి ఆ విధంగా ధ్యాన మార్గంలో మీరు ఆత్మస్వరూపాన్ని అన్వేషించాల్సి ఉంటుంది కథ పదం పదం అంటే ఏంటి పద్యతే ఇది పదం మీరు మానవుడై పుట్టినందుకు చతుర్విధ పురుషార్థాలు అనుకుంటారు పురుషార్థము అంటే పురుషుడు అంటే మనిషి పురుషుడు అంటే మనిషి మొగాడం కాదు మనిషి మనిషి పొందబోనే లక్ష్యానికి పురుషార్థము అని చేస్తుంది పదము అని బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి బిజినెస్ మ్యాన్ ఏం చేస్తుందంటే చాలా సీరియస్గా బిజినెస్ చేస్తూ ఉంటాడు ఎప్పుడు ఆ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసి హడావిలో ఉంటాడు బిజినెస్ మ్యాన్ ఎప్పుడు ఎక్స్పాండ్ చేస్తూ ఉండాలి సో బిజినెస్ మ్యాన్కి పదం ఏమిటి అటు పదం బ్యాలన్స్డ్ షీట్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ బ్యాలెన్స్డ్ షీట్ రెడింగ్ ఉండకూడదు రెడింక్ ఎప్పుడు ఉంటుంది ప్రాఫిట్ లాస్ ఉంటే రెడింక్లో రాస్తారు లాస్ ప్రాఫిట్ ఉంటే బ్లాక్ ఇంక్లో రాస్తారు అమెరికాలో బ్లాక్ ఫ్రైడే అని ఒకటి ఉంది బ్లాక్ ఫ్రైడే దాని బ్లాక్ ఫ్రైడే అనే పేరెందుకు వచ్చిందంటే ఆ ఫ్రైడే నాడు అకౌంట్లు ఆ బిజినెస్ అంతా బుక్ చేసే అకౌంట్ టాలీ చేసుకునేప్పటికీ అంతకు ముందు వరకు ఒక అసడ్ ఉన్నా ఆ ట్యాలీ కుయ్యప్పటికీ ఫిగర్స్ అన్నీ బ్లాక్ ఇంక్లోనే పడతాయి ఎందుకంటే ఆ రోజు మ్యాక్సిమం బిజినెస్ వాళ్ళు చేస్తారు కాబట్టి అంతవరకు రెడ్గా ఉన్నటువంటి బ్యాలెన్స్ అన్ని కూడా బ్లాక్లోకి వచ్చేస్తాయి కాబట్టి ఆ ఫ్రైడేకి బ్లాక్ ఫ్రైడే అని పేరు కాబట్టి బిజినెస్ మ్యాన్కి పదం ఏమిటి బ్యాలెన్స్ షీట్ డబ్బులు వాడి దగ్గరే ఎక్కడో బ్యాంకులో ఉంటాయి వాళ్ళు ఎవరో వచ్చేసుకుంటారు వీడు పట్టుకెళ్ళి ఏమి వీడు ఎప్పుడో దూరం ఆవలిస్తాడు స్మశానంలో పడేస్తారు తీసుకెళ్ళి వీడు పట్టుకెళ్ళి డబ్బులు ఎవడు పట్టుకెళ్తాడండి ఎవరు పట్టుకెళ్ళేది నేను ఈ మాటకి తెచ్చినప్పుడు నేను రాష్ట్రలో చెప్పాను కదా డబ్బులు పోగేయటమే తప్ప పట్టుకెళ్ళేది ఏమి ఉండదు అన్నీ ఇక్కడ వదిలిపెట్టి పోవడం ఏది పట్టుకెళ్ళదువ్వరు అక్కడే పాడేసిన సో ధనము బ్యాంక్ అకౌంట్లో పడుకుంటుంది అలాగే లేకపోతే ఇంపెట్టి పెట్టుకునేవారు పూర్వం ఆయన వీడి దగ్గరికి రాదు వీడి కప్పు టీతో వీడు వీడికి అలక్షమ ఆ పూటగా వీడికి కప్పు టీయే వీడి బొత్తుకే కాబట్టి వాడికి పదమేమిటి ధనము భోగ పరాయణుడు భోగ లాలస్తులు ఉంటారు వాళ్ళకి పదమేమిటి భోగము తర్వాత కర్మ కర్మిస్తులు ఉంటారు ఎప్పుడేదో కర్మ చేస్తూ ఉంటాం వాళ్ళకి పదమేమిటి స్వర్గము స్వర్గం స్వర్గానికి పోవాలి ప్యారడైజ్కి పోవాలి ఎలా అలాగా స్వర్గం డేటు తోసేసుకు మనకి ఇండియాలో అంతా అలవాటు కదండి డేట్ తోసేసుకుంటూ వెళ్ళిపోవడం అలవాటు కదా అలాగే స్వర్గం దగ్గర కూడా ఒక గేట్ ఉంటుంది అక్కడ ఒకడు కూర్చుని ఉంటాయి చిత్రగుప్తుడో ఎవడో కూర్చున్నాడు చిత్రగుప్తుడు కాదు ఇంకొకడెవడో కూర్చొని ఉంటాయి ఆ గేటు వాడు మూసి కొద్ది ఓపెన్ చేసి లోపలికి రానేస్తారు ఎలాగో వాడికి అడ్డం కొట్టుకుని బ్రతికు రాడేస్తే ఎలాగో అలాగే లోపలికి దూరేస్తే అయిపోయింది పని అంతే తిని దాన్ని ధర్మపురుషార్థమ పుణ్యం సంపాదించ పుష్కర స్నానానికి వెళ్ళిపోవడం పుష్కర స్నానం చేసేయటం పుణ్యం మూట కట్టేయటం టైము చోటు సంతానికి వెళ్ళిపోవడం దాట్స్ స్వర్గం హడా అది పదము స్వర్గము పదము ఇక్కడ పదము అంటే ఆత్మస్వరూపమే పద ఆ పదాన్ని వెతుక్కోవాలి అంతేకాని ఈ ధర్మార్థకమ సంబంధించిన పదము కాదు వాటిని స్వర్గపదము పదము వాడరు వాటిని అవి ల అవి పదములే కావు ఇంకా ఒకసారి చేరితే దాన్ని చేరుకుంటే దాన్ని మళ్ళా మీరు ఎన్నడూ పోగొట్టుకోకూడదు దాన్ని పదం అంటారు యస్మింగ్ గత నర్తీ భూయ ఇప్పుడు ధనాన్ని మీరు ఒక కోటిని కోటి రూపాయలు సంపాదించారనుకోండి అది మీతో శాశ్వత కాలం ఉండిపోతుందా లేకపోతే పోతుందా పోతుంది కాబట్టి పదము కాదు భోగాలు ఎలా ఉంటాయో మీరు ఎక్కువసేపు భోగాన్ని అనుభవించలేరు ఎక్కువసేపు భోగ ఇప్పుడు మీకు సెంట్ కావాలి సెంటు భోగం కదా కావాలని మంచి ఖరీదైన రోజు రోజు గులాబీ సెంటు ఏదో పదివేల రూపాయలు ఇచ్చి కొనుక్కు తీసుకొచ్చారు అనుకోండి మరింత సీసాలో ఇస్తారు పదివేల ఓ దూకి ఆ సెంటు ఓకే డూ ఇట్ సో దూదిలో సెంటు రెండు వేసేసి ఇక్కడ పెట్టుబడులు ఎంతసేపు చూస్తారు ఎంతసేపు చూస్తారండి ఫైవ్ టైం ఫైవ్ మినిట్స్ చూడలేరు మీకు రుచి రసం భోగం ఉందనుకున్న రసం ఓకే మీకు ఏది బాగా ఇష్టమైంది ఎందుకంటే మీకు అంటే గులాబ్ జామ్ ఓకే ఒక ముందు గులాబ్ జాము తీసుకు పెడతా కదా కాబట్టి భోగముల యొక్క లక్షణాలు ఎలా ఉంటుందంటే అది ఎప్పుడూసేపు లేదు దాన్ని ఎంజాయ్ చేయలేదు అది సాచురేషన్ పాయింట్ వచ్చేస్తుంది కాదండి స్వర్గం స్వర్గానికి వెళ్ళారు అక్కడేమో ఎవడో రమ్మో సరస్సులు ఎవడో డ్యాన్స్ చేస్తుంటారు ఎంతసేపు చూస్తారు మరొక రోజు కొంత ఎక్సైట్మెంట్ ఉంటుంది తర్వాత ఒక పది అదే రమ్మ డ్యాన్స్ చూస్తుంటే విసి చెప్తుంది ఎప్పుడు అదే డ్యాన్సు అదో పాతకాలపు డ్యాన్సు కొత్త కొత్త డ్యాన్సులు వచ్చి ఎలాగను ఎప్పుడు ఎప్పటికీ అదే డ్యాన్స్ ఒకే డ్యాన్స్ అది కెమల్డు అది పూర్తిగా చాలా వాడు అదే డ్యాన్స్ ఏ డ్యాన్స్ అండి పిచ్చే డాన్స్ వీటికి భోగం అనేది ఏదైనా కూడా సపోజ్ మీ ముద్దులో కొడుకు అమెరికా నుంచి వచ్చానండి మీరు ఇలాగ ఎయిర్పోర్ట్కే వెళ్ళిపోతారు ఆలస్యం రాక ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు వాడు వచ్చేస్తారు అబ్బా అని కౌగులించుకుంటారు అలా కౌగులించులు ఉండిపో ఎంతసేపు కౌగులించుకుని ఉంటారు ఎంతసేపు ఉంటారు రెండు నిమిషాలు తర్వాత నాన్నగారు రండి అండి కానీ వాడికే విషయం వస్తుంది భోగం అనేది అది స్థాయిగా ఉండదు మీరు భోగం యొక్క లక్షణం గమనించాలి స్థాయిగా ఉండదు అది పొందిన తర్వాత మనస్సు వెకటి పుడుతున్న ఇంకొకటి కావాలనిపిస్తుంది దాన్ని లూజ్ అయిపోతాయి దాని పదము స్వర్గము పుణ్యం ఖర్చు అవ్వగాలి వాపాయపుణ్యం మర్చలో కానీ విషయం కాబట్టి స్వర్గానికి వెళ్ళాలనుకోవడం అంతా తెలివి తక్కువ పని అదే కానీ మరొకటి కాదు స్వర్గానికి వెళ్ళడం అంటే దుబాయ్కి వెళ్ళడం అంటే దుబాయ్కి కృషన్కి స్వర్గం అని పేరు ఉన్నారు కుదురా దుబాయ్కి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు ఎప్పుడు వచ్చేద్దామా వెనక్కండి ఎదురు కృష్ణం అంటారు దుబాయ్కి అసలు కొంచెం ఉంటారు కదా మీరు స్వర్గానికి వెళ్ళడం అలా ఉంది దుబాయ్లో రోడ్లు విశాలంగా ఉంటాయి స్వర్గలోకం విశాలం అన్నాడు శ్రీకృష్ణుడు రోడ్లు విశాలంగా ఉంటాయి కార్లు వేగంగా పోతూ ఉంటాయి బిల్డింగ్లు ఎత్తుగా ఉంటాయి మనం ఆ ఎండలో మలమల మారిపోతూ రోడ్డు మీద నిలబడి ఉంటాం ఏమి ఉపయోగం కాదండి ఎయిర్ కండిషన్లో కూర్చున్న వాళ్ళే కూర్చుంటా కాబట్టి ఈ స్వర్గం అనేది కూడా వెళ్ళుట తిరిగి వచ్చుట పోటతే పెరుగుట విరుగుట పోటతే కాబట్టి అది కూడా పదము కాదు మరి ఇంకేమిటండి పదము చూడండి మీ హృదయంలో ఒక సంపద కలదు సంపద అదేంటి సంపద ఆత్మ అనే సంపద మీ స్వరూపమే సంపద దానికి మించిన సంపదలు ఏమీ లేవు నిస్వరూపమే సంపద ఎప్పుడైనా మీ స్వరూప దేహానికి ఇల్లు వాటిని తిండి తిప్పలు కావాలి మీ స్వరూపానికి ఏమీ అక్కర్లేదు అంచేతనే స్వరూపమును పూర్ణము అన్నారు దాన్ని పూర్ణమన్నారు దేహాన్ని పూర్ణం అని అనరు ఇది ఎంత పెంచినా కూడా దేహాన్ని మామూలుగా బూదిలాగా బాగా రౌండెడ్గా అయినా కూడా దేహాన్ని పూర్ణము అని అనరు బూదిలా తయారయ్యాడనుకోండి పూర్ణము ఉంటుందా అంటు సో ఆ మనస్సు పూర్ణమనే మాటే లేదు ఆ మనస్సు నిర్విషయమైపోయి నిర్విషయం మన దాంట్లో అసలు విషయాకాలమే లేకుండగా అంటే కదలికే లేకుండగా నిశ్చయంగా ఉన్నప్పుడు మీ స్వరూపంలో మీరు నిల్చుంటారు ఆ స్వరూపంలో ఏ రకమైన వెలికి లోటు బెంగ భయము కామన అనుభవానికి రావు అవేమీ ఉండవు అది పూర్ణము దాన్ని మీరు కనుగొంటే ఒకసారి యు డిస్కవర్ దాట్ You will never again lose it. Hanumanthu Shri Tadeva ni Okasari darshi nkeste. Inka ayam ki Shri Tadeva ni Maldi manati donaka deyamone bhaenga prasaktte lego. That question is the resolve would have once for all. Maldi inka bhaenga ona. Shri Tadeva kanapadha nantavara khu bhaenga bhaenga. Okasari avanye darshi shte. Bhaenga dapari. ఈ రాక్షస స్త్రీ వాళ్ళని హింస పెడతారేమో అదేమి సమస్య కాదు దట్ ఈజ్ రిజాల్వ్డ్ రావణాసురుడు ఏదైనా చేస్తాడేమో దట్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లమ్ దట్ ఈజ్ రిజాల్వ్ రాముడు వచ్చేదాకా ఆవిడ జీవితం ఉంటుందో ఉండదో దట్ ఈజ్ రిజాల్వ్ రాముడికి వార్త చేయటం రాముడు వచ్చేయటం సీత సీత గురించి ఇంకా విచారమే లేదు నిజానికి ఏదైనా కొంచెం గొప్ప ఉంటే రాముడి గురించి బెంగి ఉండాలి తప్ప సీత గురించి ఇంకా విచారం ఉండదు అది ఆ సీతా దర్శనంలో ఉండే గొప్ప మహిమది సో నన్ను కూడా అక్కడ అన్నీ అలా చెప్తా ఇరవై ఎనిమిదవ సర్గలో హనుమంతుకు సీతాదేవిని దర్శిస్తాడు అది కూడా ఎలా దర్శిస్తాడంటే ఆవిడ ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది అప్పుడు దర్శిస్తాడు ఈయన దర్శించడం ఆత్మహత్యా ప్రయత్నం ఒకేసారి అవుతాయి ఒకే సర్గలో కూడా అవుతాయి అంటే దేహత్యాగం చేసే లోపల ఏదో ఒక్కసారైనా మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలిగితే అని గీతలో మాట అన్నారు సో సో ఏషా బ్రాహ్మీ స్థితి స్పాథ మైతాం ప్రాప్త విముహ్యతి స్థిత్వాస్థ్యామంతకాలేకి బ్రహ్మనిర్వాణం ఋచ్చతి అంతకాలంలోనైనా సరే ఆ స్వరూపాన్ని దర్శించగలిగినారా యూ హ్ మేడ్ ఒకసారి ఆత్మస్వరూపాన్ని మీరు మీ పూర్ణత్వాన్ని మీరు తెలుసుకోగలిగితే మళ్ళీ తిరిగి ఆ మోహంలో పడే ప్రసక్తి లేదు ఇది ఎలా తింటే దేయాలు భూతాలు అనేటువంటి అంధవిశ్వాసాన్ని ఒక్కసారి మీరు చెడ చెరిపేస్తే మళ్ళీ ఆ భయం తిరిగి వచ్చే ప్రసక్తి లేదు కామనల్ అనే భూతాన్ని పిచ్చి పిచ్చి కోరికలు బంగారం మీద కోరిక డబ్బు మీద కోరిక భోగాల మీద కోరిక ఈ కోరికలు అనేటువంటి భూతాన్ని ఒక్కసారి మీరు చెరిపేస్తే ఆ కామను మళ్ళీ వచ్చేసి మిమ్మల్ని బంధించేస్తుందేమో అనేటువంటి భయము మీకు అక్కడ లేదు అంటే మీరు బలాత్కారంగా చూసిస్తే మళ్ళీ వచ్చేస్తుంది మీరు తెలుసుకుని అసలుగా శస్త్రంతో దాన్ని తీసి పారిస్తే మళ్ళీ వచ్చే ప్రసక్తి లేదు కాబట్టి సి ఓ మహాత్ముడు అన్నారు శిశువు జన్మించిన తర్వాత మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళడం అలాగే ఒకసారి మీరు ఆత్మస్వరూప సాక్షాత్కారం పొందిన తరువాత మళ్ళీ తిరిగి సంసార బంధంలో పడే ప్రసక్తి లేదు ఎందుకండి నేను ఒక మాట మీరు భగవద్గీత క్లాసు వింటున్నారు కదా మీకు తెలియకుండానే మీకు సంసార భారం తగ్గిపోయిందా లేదా ఆ తగ్గిన భారం మళ్ళీ తిరిగి వస్తుందా ఎవరైనా పెట్టగలడా ఆ భారం నెత్తి మీద పెట్టగలడా ఎవరైనా పిలిచి రే నీ మీ మీ ఇంట్లో దెయ్యం ఉంది ఆ దెయ్యాన్ని పోగొట్టడానికి నీకు మంత్రం ఇస్తానని మీతో చెప్తే మీరేమంటారు అదే పాలు చాలంటారు మళ్ళీ తిరిగి ఇటువంటి వ్యామోహంలో పడేటువంటి అవకాశం మీకుందా లేదు ఎవడో నీ మీద నేను బాణామతి చేస్తాను అని అనుకోండి చాలు అంటారు లేదా అంతేగాని భయపడిపోయి వెళ్ళి హనుమంతుడు పూజలు మొదలు పెడతాను ఈరోజు మీరు మళ్ళీ వెళ్ళాలి వ్యామోహంలో పడే ప్రసక్తి లేదు ఈ పాఠాలు ఇంత విన్న తర్వాత మళ్ళీ బంగారం మీద మీకు వ్యామోహం తగ్గుతుందా బంగారం చూస్తే మీకు ఏమనిపిస్తుంది అనిపిస్తున్నారు నాకు ఎవరో వజ్రమోహం ఇస్తా ఉన్నా లేదు అంటే నాకు ఎందుకు ఆ వజ్రం నువ్వు పెట్టుకుంటున్నారు ఆయన వజ్రాలు వ్యాపారి మీ దగ్గర ఉన్న యాభై పది రూపాయలు సంపాదించకుండా నేను అది ఏం చేయాలి ఎక్కడో పాటిస్తానని వద్ద మాట నో ఇంట్రెస్ట్ ఒకసారి వ్యామోహం పోతే తిరిగి వచ్చే ప్రసక్తి లేదు వివేకానంద స్వామి అంటాడు అజ్ఞానపు పొరలు ఉల్లిపాయ పొరల్లాగా ఉల్లిపాయ పొరలు దృష్టాంతో శ్రీరామకృష్ణుడు వారు ఇచ్చారు కూడా ఒకసారి ఓ పొరటీసతలు పారేస్తే మళ్ళీ ఆ పొర వచ్చే ఉల్లిపాయ మీద పడే ప్రసక్తి లేదంటే వివిధం ఫ్రీ ఎప్పుడో మోక్షం వస్తుందనే మాట అలాంటి పెట్టండి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మీరు కూర్చొని ఉండగా నేను నాకు చెప్పండి ఇక్కడ మీరు కూర్చుని ఉండగా అసంగ శస్త్రేణ దృఢైన చెక్ వైరాగ్యము అసంగత అయితే కదా ఇలా కూర్చుని ఉండగా మీకు ఒక ఫ్రీడము అనుభవానికి వచ్చిందా లేదా చెప్పండి రాలేదనకూడదు వచ్చిందా ఎందుకంటే రాలేదంటే రాలేదంటే పాజిటివ్గా ఉండాలి వచ్చిందంటే వచ్చేస్తుందంటే మీకు నేను దృష్టాంతం చెప్తాను ఎక్స్పెరిమెంట్ చేద్దాం ఇలా పెట్టుకోండి ఇలా పట్టుకోండి ఇప్పుడు నేను చెప్తున్నాడు మీరు ఫాలో అవ్వాలి ఈ రెండు చేతుల మ్రేళ్ళు కూడా అతుక్కుపోయాయి ఎంత బలంగా పీకినా ఊడి రావటం లేదు ట్రై చేయండి ఎంత గట్టిగా ట్రై చేసినా కూడా ఊడి రావటం లేదు కదా గట్టిగా ట్రై చేయండి అయినా కూడా ఉండటం లేదు కానీ వాస్తవంలో అవి అతుక్కునే లేదు ఈ సంసారం మీరు ఎక్స్పెరిమెంటల్గా మీరు చేసి చూడాలి ఈ సంసారం అలాంటి ఆ నాలెడ్జ్కి అంత పవర్ ఉంటుంది నాలెడ్జ్ అంటే అర్థం అక్యూములేషన్ కాదు శ్లోకాలకు అంతం చేసి పెట్టుకోవడం కాదు నాలెడ్జ్ అంటే అది కాదు నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ అంటే ఏమిటో తెలుస్తుందండి యు సీ ట్రూత్ ఆ సత్యాన్ని మీరు స్పష్టంగా దర్శిస్తూ ఉంటారు దట్ ఈజ్ నాలెడ్జ్ ఇది పాము కాదు త్రాడు అది నాలెడ్జ్ అది దర్శనం అంటే అలా ఉంటుంది ఇది త్రాడు కాదు ఇది పాము కాదు త్రాడు అది దట్ మీన్స్ దర్శనం అంతే తప్ప పూర్తి పుస్తకాలన్నీ కంటిష్టం చేసి పెట్టుకోవడం కనుక ఒకసారి మీకు ఫ్రీడమ్ అనుభవానికి వస్తే దాన్ని తిరిగి పోగొట్టుకునే ప్రసక్తి లేదు యష్ంగతా నా నివర్తంతి భూయ నేను ఈ పాఠాన్ని ఇంకోలా చెప్పచ్చు మీరు ఈ పూజలు బాగా చేయండి దేహత్యాగం అయిన తర్వాత ఆ మాట అనురం మధ్యలో అది ఉంటుంది దేహత్యాగం అయిన ఉంటుంది అది ఏదో ఏదో శుభం పలకరా అన్నట్టుగా ఉంటే బాగుండదని మీరు ఈ పూజలు బాగా చేయండి చచ్చిపోగానే స్వర్గానికి వెళ్తారు అంటే ఎలా ఉండదు వినడానికి ఏమిటో మీద శుభం పలకరా అంటే ఇలా పలుకుతున్నాడు ఏమిటనే అంటే సత్యం కాబట్టి వాళ్ళు ఆ చచ్చిపోగానే మాట పలకరు ఈ పూజలు మీరు బాగా చేయండి ఈ యజ్ఞం చేయండి స్వర్గానికి వెళ్ళిపోతారు అంటారు కానీ దీంట్లో ఇంకో రహస్యం ఉంది ఈ యజ్ఞం చేసిన వెంటనే మీరు స్వర్గానికి వెళ్ళిపోతారు అని చెప్తే ఎవళ్ళు ఆ యజ్ఞం చెయ్యరు ఎవళ్ళు ఒక్కళ్ళు కూడా ఆ యజ్ఞం చెయ్యరు ఇంకా తప్పనిసరి అయినప్పుడు స్వర్గం వస్తుందంటే సరే కానీ అని ఇన్సూరెన్స్ లాగా పెట్టుకుంటారు తప్ప ఈ క్షణంలో యజ్ఞం చేయడం ఏంటి మరుక్షణం మీకు స్వర్గం అంటే ఎవళ్ళు ఏ యాగాలు చేయరు అంచేతనే యాగ ఫలములన్నీ అదృష్టముదే ప్రకరణం కాబట్టి ఈ పదము మీరు వెతికి పట్టుకోవాలి గురువు గారు మాకు మాట కూడా సరికాదు కనుక తరపదం తత్ పరిమార్జిత్యం ఇస్లింగతా నివర్త భూయ వెతికి పట్టుకోవాలి ఈ వెతికి పట్టుకోవడానికి ఒక దృష్టాంతం చెప్తాను ఇప్పుడు ఒక ఒక పిక్చర్ ఉంటుంది చాలా జంబుల్డ్ కింద ఉంటుంది గీతల గీతల కింద అర్థం లేకుండా ఉంటుంది కానీ మీరు జాగ్రత్తగా దాన్ని పరిశీలిస్తే దాంట్లోంచి అందమైన రూపం బయటకు వస్తుంది ఎప్పుడైనా అటువంటి పిక్చర్లు చూసారా చూసే ఉంటారు అందమైన రూపం బయటకు వస్తుంది అదేవిధంగా మీ మనస్సులో మీ స్వరూపంలో మీరు వెతుక్కుంటూ ఉండాలి వెతుక్కుంటూ ఉంటే మీకు అనుభవం కలుగుతుంది మీరేమంటారు నా జీవితంలో ఎక్కడో సుఖం లేదండి నేను ఎప్పుడు దుఃఖం నాది అభావ నాకు లక్ కలిసి లక్ లేదు అని అనుకుంటున్నారు అనుకోండి మీరు వందే ఈ కంప్లైంట్ మానేసి విశ్రాంతిగా ఉండి శాంతంగా ఆ శ్వాసని పరిశీలిస్తూ మనస్సును పరిశీలిస్తూ ధ్యానం చేస్తూ ఉండండి డూ మెడిటేషన్ అప్పుడేమవుతుందో తెలుసునండి మీ లోపల ఉన్నటువంటి ఈ తనను తాను అస్తమాను తిట్టుకునే స్వభావం అది ఉంది మీలో మీకు ఒక శాంతి అనుభవానికి వస్తుంది ఒక పూర్ణత్వం అనుభవానికి వస్తుంది తర్వాత జనులు ఎలా ఉంటారంటే సైకలాజికల్లీ డిపెండెంట్గా ఉంటారు అంటే ఇంట్లో వాళ్ళ మీద బంధుమిత్రాలు ఏడల వీళ్ళందరూ మనకు అనుకూలంగా ఉంటేనే మనం సుఖంగా ఉండగలుగుతాము అనే ఫీలింగ్లో ఉంటారు దాన్ని సైకలాజికల్ డిపెండెన్స్ అంటారు ఇది ఎలాగంటే కనీసం పది లక్షలు బ్యాంకులో ఉంటే నేను హ్యాపీగా ఉండగలుగుతాను అనుకుంటాడు దాని అర్థమైతే దాన్ని ఏమంటారు సైకలాజికల్ డిపెండెన్స్ అంటారు ఏమండి మనకి మన రా రాత్రిపూట రక్షణ ఉండాలంటే ఒక్కొక్క ఉదాయాన్ని మనకి రాత్రిపూట రక్షణ ఉంటుందని వీడు అనుకుంటాడు దాన్ని ఏమంటారు సైకలాజికల్ డిపెండెన్స్ అలాగా వీరు బాహ్య వస్తువులపై ఇతర వ్యక్తులపై ఇతర విషయములపై మానసికంగా పరాధీనతలో మనిషి బతుకుతూ ఉంటాడు అలా బతుకుతూ ఉన్న సమయంలో తన స్వరూపాన్ని తాను వెతుక్కోవడం ప్రారంభిస్తాడు అంటే ధ్యానమే సో తన స్వరూపనిష్ఠుడే ఆత్మస్వరూపనిష్ఠుడే ఉంటాడు అంటే మీరు ధ్యానమే కదండి ఇంకైతే మరి మీ దాన్ని మీరు వెళ్ళండి మేము ధ్యానం చేసుకుంటామని అలా అనుకోడు శ్రవణము ధ్యానము శ్రవణాన్ని మీరు ధ్యానంగా మార్చుకోవాలి ధ్యానంలో లేదు అనేక ఆలోచనలు ఉన్నాయా ఇప్పుడు మీకు మామూలుగా సంసారపు ఆలోచనలు ఎన్ని ఉంటాయి మీ బుర్రలో వందలాది ఆలోచనలు అలాగా చల్లా చదరగా ఆగమాగంగా తిరుగుతూ ఉంటాయా తిరగదా ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది మీ మనస్సు ఎలా ఉంది ఇప్పుడు శాంతంగా ఉంది కదా దీన్నే ధ్యానం అంట ధ్యానం అంటే అదేదో ఇలా దిగుచుకుపోయి పై నుంచి కింద పోయితే కింద నుంచి పైపోయేదో వస్తుందో ఏదో శక్తిపాతం అని శక్తిపాతం అంటే ఏం లేదు తప్ప శక్తిపాతం అంటే కాబట్టి ఇలాగంటే పిచ్చిఎల్లో పిచ్చి వ్యవహారాల్లో దిగితే ఉన్నది ఊడిపోతుంది ఉన్న శాంతి కూడా పోతుంది ఏ శాంతి ఉండదు ఏగులో డబ్బులు కూడా పోతాయి ఉన్న ఫ్రీ టైం కూడా పోతుంది అంతకంటే క్రికెట్ మ్యాచ్ చూడం నయం ఏదో నెగ్గడమో ఓడమో ఏదో జరుగుతుందా కానీ సో వాటెవర్ సో మీ స్వరూపంలో మీరు అలా నిశ్చలంగా ఉండడమే శ్రవణము శ్రవణం కూడా ధ్యానమే ధ్యానం వలె చేయాలి శ్రవణం మననము మనం కూడా అలాగే చేయాలి మాకు అన్నీ తెలుస్తున్నాడు అన్నట్టుగా అంటే అలా ఆ యాటిట్యూడ్ ఉంటుండే ఆ యాటిట్యూడ్ ఉండకూడదు ఇప్పుడు స్వామి వివేకానంద ఏం చెప్తున్నాడు ఆయన ఒక ఆయన నన్ను ప్రశ్న అడిగారు డెప్ గురించి ప్రశ్న అడిగారు డెప్ అంటే మరణము నేను చెప్పాను చూడండి మీరు నన్ను మరణం గురించి ప్రశ్న అడిగారు మరణం గురించి మీకు ఇంత తెలుసు తెలుసా తెలియద్దా తెలుసు మీకు తెలుసున్న కొంచెం హెడ్డింగ్ రూపంగా చెప్పాలి అంటే గత జన్మ ప్రారంభ కర్మ జన్మ మరణము మరణించిన తర్వాత మళ్ళీ లోకములు తర్వాత మరణానికి ముందు దేహము మరణించిన తర్వాత దేహము ప్రాణం ఎక్కడ ఎక్కడి నుంచి అక్కడికి ఇంత ఇంకా అంత తెలుసున్న తర్వాత ఇంకా నేనేం చెప్తానండి మరణం గురించి నేను ఏదైనా మాట చెప్పాననుకోండి ఆయన దాని మీద ఇంకో అరడని ప్రశ్నలు వేస్తారు ఎందుకంటే అంత నాలెడ్జ్ అక్కడ గిరగిరగిర తిరిగేస్తూ ఉండే పెద్ద డైనములాగా పెద్ద మోటార్లాగా తిరిగిస్తూ అంత నాలెడ్జ్ నేను నేనేమని చెప్తాను ఓరు వెతివాడా నీకు మరణము లేదు అని నేను అంతే ఆయన ఏంటంటే లగిప్తున్నది ఏంటంటే అంటాడా అంట అలా కాబట్టి మీరు దయచేసి తెలుసుకోండి మీరు ఏదైతే నాలెడ్జ్ అనుకుని మీ బుర్రల్లో దట్టించి పెట్టుకున్నారో జుమ్మలు దక్కిస్తారు చూడండి దీపావళి జుమ్మలు దట్టించి పెట్టినట్టుగా మీరు ఈ బుర్రలలో నాలెడ్జ్ మొత్తం పురాణ విజ్ఞానం అంతా కూడా దట్టించి పెట్టారు మీ బుర్రలలో అది అలాగే చేపెట్టుకున్నంత కాలము మీకు ఏ సత్యము అనుభవానికి వచ్చే అవకాశమే లేదు మీ మీ బుద్ధిని ఎంటీగా పెట్టుకోవాలి మననము దాన్నే ధ్యానము ఉంటారు దట్ ఈజ్ హౌ మననము అంతటితో తాగిపోకూడదు నిధుధ్యాసనము అంటే మెడిటేషన్ ఇలా చేస్తే దీన్నే వెతుక్కొడుట పరిమార్గితలు హనుమంతుడు వెతికేటంటే ఇదే వెతకడం హనుమంతుడు హనుమంతుడు ఇక్కడ అలా అలాగే వెతికేడా వెతకడంలో కొన్ని పొరపాట్లు ఉంటాయి మనము చేసిన అటువంటి పొరపాట్లు మనం ఎలాగో వెతికాం ఆనందాన్ని డబ్బులో వెతికాం అక్కడ మనకేం దొరక్క తల బొప్పి కట్టి ఇక్కడికి వచ్చాం అంతే కదా అక్కడ దొరికేస్తే ఇక్కడికి ఎవడైనా వస్తాను నేను రాను మీరు రారు అక్కడ దొరకలేదు కాబట్టి కాషాయం వేసుకుని నేను వచ్చాను బుద్ధిమంతుల పుస్తకాలు పట్టుకుని మీరు వచ్చాను కాబట్టి అక్కడ దొరకలేదు కదా హనుమంతుడు అలాగే వెతికాడు తర్వాత మనం ఏం తక్కువ వాళ్ళం కాదు మనం భోగాలన్నింటినీ కూడా తరచి వాటి అన్నింటినీ కూడా చూసేసి వాటిల్లో మనకి మనకి కిట్టుబాటు అవచ్చి సార్ తర్వాత మతాన్ని మథించి మనం ఇక్కడికి వచ్చాం కర్మలు పూజలు అన్నీ చేసేసి వడమాలలు అన్నీ ఫినిష్ చేసి ఇక్కడికి వచ్చాడు కదండి హనుమంతుడు అలాగే వెతికాడు మొత్తం రావణాసురుడు లంకంతా వెతికేసాడు మనం అలా అయితే సంసారం అంతా వెతికేసి అక్కడ ఏమీ దొరక్క ఇక్కడికి అలాగే హనుమంతుడు కూడా లంకంతా వెతికేసి అప్పుడు అశోకవనంలోకి వచ్చాడు అశోకవనం అంటే ఏమిటండి అశోచ్యానన్వ శోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు నగతాసు నానుశోచి పండిక అది అశోకవనం అంటే ఏ హృదయంలో వనంకి పరమాత్మకి వనం అనే పేరుంది వనమిత్యుపాస్తుపా ఉపాసనీయం అనేది ఒక తేనోపనిషత్తులో వనం తద్వనమిత్యుపాసీక అది వాక్యం తద్వనమి కృపాసీత తద్వనం ఆ పరమాత్మ ఆనంద స్వనం అంటే ఆనంద స్వరూపము శోకము లేని అశోక వనమనే అంటారు అశోకారణ్యం అని అనరు అశోక ఫారెస్ట్ అని అనరు అశోక వనము అరణ్యం అనే మాట వాడరు వనం అనే మాట వాడతారు ఎందుకంటే ఆ వనము పరిహృదయానికి ప్రతీకది ఏ ఆత్మస్వరూపంలో శోకము లేదో ఏది సాక్షాత్తు పరబ్రహ్మయో అదియే అశోకవనమే అప్పుడు అశోకవనానికి వచ్చాడు ఎలా అయితే మనం సంసారాన్ని అంతని మధించి అక్కడ ఏమి దొరక్క ఆ భగవద్గీతకు వచ్చిన ఆ రకంగా కాబట్టి వెతుక్కోవాల్సి వెతకాలి కాని మోక్ష కామి అన్నాడు ఎవడో కవి ఏదో ఒక సెన్స్లో అన్నాడు అంటే హనుమంతుడు లంకని వెతక్కుండా అశోకవర్ణంలో వెతకడం అనేది సంభవం కాదు అది అది పద్ధతిని గ్యాస్ గోత్రు అవు దాట్ అలాగే మనం కూడా బ్రహ్మచర్యము గృహస్థ అవన్నీ దాటుకుని ఆ సంసారాన్ని అంతని దాటుకుని పరమార్థంలోకి వచ్చినాము అలా వస్తేనే అది మనకు అనుభవంలోకి వస్తుంది అలా ఏం కాకుండా ఎవడో దాన్ని ఒక ఫార్ములాగా తయారు చేసి మీ ఒళ్ళు పడేసాడు అనుకోండి అది మీకు అనుభవానికి రానే రాదు యూ ఓంట్ గెట్ ఇట్ లైక్ దట్ రామాయణంలో కూడా సంపాతి అంటాడు నాకు దూరం నుంచి చూస్తే అక్కడే సీత ఉందని అనిపించింది అంటాడు అంతేగాని స్వరంగా చెప్పడు సంపాతి నేను ఆకాశంలోకి ఎగిరి చూశాను రా నాకు సీత కనబడింది అంటాడు ఆ చిన్న మాట పట్టుకుని వీళ్ళు మళ్ళీ ఆకాశంలోకి ఎగిరి చూడాలి చారణ చెబితే పతి సంపాతి ఏ ఆకాశంలోకి వెళ్ళాడో అదే ఆకాశంలోకి హనుమంతుడు వెళ్తేనే ఆయనకు సీతాదేవి దర్శనం ఇస్తుంది కాబట్టి చుట్టూ పురాణాలను అలా అల్లేసి అల్లేసి అల్లేసి పురాణం మీద పురాణం పురాణం మీద మహిరావణుడు ఈ రావణ్నే సరిపడలేదు మహిరావన్న ఇంకొక రాముడు వాడు ఎక్కడో పాతాలలో ఉంటాడు వాడు ఈ రావుడు సీతాదేవిని అపహరిస్తే వాడు వాడికి వీడికి వీడికి ఇష్టం బాగా రావు అట్లా బుధాలు ఇవ్వటి మీద ఎత్తుకుపోతాడు వాడు అదే అరే చూడదు బయ్ సిల్లీ స్టోరీస్ గివప్ వినాఫీ దినాఫ్ వాల్మీకి రామాయణం చదవడం చేత కాదు ఇంకేదో రామాయణం అని ఆనంద రామాయణం మహిరామాయణం రామాయణం మరో రామాయణం ఏదో పేరు పెట్టి కథలు రాసుకుంటాం పొద్దున్న నుంచి సాయంకాల పొద్దుస్త కథలు చెప్పుకుంటాం అప్పుడు కథల్లో ఏముంటుంది ఏముండదు విషయం ఏమి ఉండదు కథలో ఉండే విషయాన్ని తెలుసుకుని అన్ని తెలివితేట్లుంటే అసలు ఒరిజినల్ రామాయణం అన్నీ ఎందుకు వదిలిపెట్టేస్తారు అలాగా కాబట్టి ఈ స్టోరీలన్నీ పక్కన పెట్టి ఆ ఆత్మస్వరూపాన్ని అన్వేషించి తెలుసుకోవాల్సి ఉంటుంది పరిమార్జితవ్యం భాష్యకారులు ఏమంటారు చూద్దాం తత పశ్చాత్ తరువాత తరువాత అంటే దేని తరువాతండి సంసార వృక్షాన్ని అసంగమనే శస్త్రంతో ఛేదించిన తరువాత ఇప్పుడు ఓ సామెత ఉంది సేట్జీ ఎదురుకుండా గలాపెట్టే నిండా ఉంది రాత్రి ఎనిమిది అయింది ఇంకా కొట్టు మూసేస్తారు ఇది శితామృష్ణులు వారు చెప్తారు గలాపెట్టే నిండా నాణ్యములు బంగారు నాణ్యములు రూపాయి కాసులు కాగితాలు అలా పొల్లిపోతున్నాయి ఈ లోపల ఇంకా కొట్టు మూసేయమని చెప్పేసి నౌకరికి ఆర్డర్ జారీ చేశారు భార్య ఆమె పూర్వరథం వలె చక్కటి భోజన సామగ్రిలు అంతా తయారు చేసి చపాతీలు కూరలు అన్నీ స్వీట్లు అన్నీ రెడీగా తయారు చేసి ఆమె ఆ సాక్షాత్తు రతీదేవులే అయ్యా రండి ఈ పాటికి భోజనం చేతులు కానీ రండి అని ఆవిడ ఆహ్వానిస్తూ ఉంది లోపల నుంచి ఈ లోపల కొడుకు వచ్చి నాన్నగారు నాన్నగారు అంటూ ఒళ్ళో కూర్చున్నాడు కూర్చుని ఆ కొడుకుని ఆనందిస్తూ పుత్ర ఆనందాన్ని ఆనందిస్తూ డబ్బు గళా పెట్టుకు తాళం వేసుకుంటూ అప్పుడప్పుడు భార్య చేసి కిచెన్లో నుంచి వస్తున్నటువంటి సుగంధాలను చేసి మనస్సు పెడుతో ఈ లోపల నారాయణ నారాయణ నారాయణ నారాయణుని ఒకసారి స్మరిస్తానంటే ఏం నారాయణ అలా ఉంటుందా అలా ఉండదు అలాంటి నారాయణల వల్ల ఉపయోగం లేదు మళ్ళీ నాకు అజా ఉండి కథ మీరు కాబట్టి నారాయణని మీరు ఎప్పుడనాలి ఈ పుత్ర పరిష్వంగాన్ని అటు భార్యా పరిష్వంగాన్ని అటు కిచెన్ల నుంచి వస్తున్నటువంటి భోజన సామాగ్రి యొక్క సుగంధములను ధనం మీద వ్యామోహాన్ని బంగారం వ్యామోహాన్ని నేను నాది అనేటువంటి అజ్ఞానాన్ని పూర్తిగా పారద్రోణి అప్పుడు నారాయణ అంటే ఆమెన దానికి విలువ అది తాతహ అంటే అర్థం అది సో తరువాత అసఖ్య శస్త్రేళ చిత్వ తాతహ అని సో పశ్చిత శంకర్లవేమో అనలేదు ఊరికే నేను అన్నాను తరువాత పదం వైష్ణవం శంకరులని శైవులు అని అనుకుంటారు శంకరులు ఆయన శివుడు వేరే ఉన్నారు వారు పాశురాలు అధ్యయనం చేస్తూ ఉంటారు అని అనుకుంటారు జనాలు చూడండి శంకర్లు వైష్ణవం పదం అంటే తద్విష్ణు పదమం పదం ఇది కఠోపనిషత్తులో ఉంది విష్ణు పరమం పదం అన్నది కఠోపనిషత్తులో వస్తుంది కాబట్టి వైష్ణవం వైష్ణవం అంటే అర్థం ఏంటో తెలుసు అండి సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపము పరమాత్మకు చెందినది సర్వవ్యాపకుడైన పరమాత్మకు చెందినటువంటి ఆ పదం ఏదైతే కలదో ఆత్మ దాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది తత్పరి పరిమార్గణం అన్వేషణం దాన్ని వెతుక్కోవాలి జ్ఞాతవ్యమిత్యర్థాలి వెతకాలి అంటే తెలుసుకో అది తెలుసుకోవడం అంటే మీరు వెతికి దాన్ని అనుసవానికి తెచ్చుకోవాలి ఏమంటే ఎదరవాళ్ళు దాన్ని ఒక ఫార్ములా తయారు చేసి మీ బుర్రలో పెట్టారనుకోండి మీ బ్రెయిన్లో పెట్టారనుకోండి బ్రెయిన్లో పెట్టడం అంటే అర్థం అంటే చూసినా కిండిల్లో పెట్టడం అనుకోండి కిండిళ్ళను దాంట్లో పెట్టాలి మొత్తం భగవద్గీత ఉంటా దాంట్లో పెట్టించు ఇప్పుడు మీరు ఆ ఇంటర్నెట్కి వెళ్ళి దానికి వైరు దాన్ని తగిలించి క్లిక్ అంటే ఆ ఇంటర్నెట్లో ఉన్న భగవద్గీత అంతా కిండిల్లోకి వచ్చేస్తుంది నిజంగా శక్తిపాతంలాగే వస్తుంది ఇప్పుడు కిండిల్లో ఉంది అలాగా ఈ పుస్తకంలో ఉన్నది ఎవరో హోళి చెప్తే మీ బుర్రలో పెట్టేసుకోవడం అది కాదు అది నా దృష్టి ఇప్పుడు ఎంబామహే అన్నది అందరూ బుర్రలో గట్టిగా పెట్టేశారు ఏదో కొంచెం స్వరాలు పొందు పుల్ల స్వరాలు మొత్తాన్ని గుడికి బార్య దూరంలో ఎలాగో అల్లాగో దాన్ని బుర్రలో గట్టిగా పెట్టేశారు దానివల్ల ఉపయోగమే ఉంటుంది అది మీ బుద్ధిలో గట్టిగా పెట్టారని మాత్రమే తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే స్త్రి అనేప్పుడు మొత్తం అంతా మీరు టక టక టక మంచినీళ్ళు తాగినట్టుగా చెప్పేస్తారు అంటే బుద్ధిలో గట్టిగా పెట్టారని అర్థం దానివల్ల ఉపయోగమే ఉంటుంది ఆ మూడవ కన్ను స్త్రి అంబకం అంటే అంబకం అంటే కన్ను జ్ఞాననేత్రం ఎవర తెలిసి ప్రయత్నం చేయాలి అప్పుడు ఉపయోగం ఉంటుంది తప్ప అలాగే ఉర్వారతమివ బంధన ఆ సంసార బంధం నుంచి దోసకాయ ముచుకు ఊడిపోయినంత తేలిక అసంగము ఎంత దోసకాయ ముచికి అలా తక్కువ మనం ఊడిపోతుంది ఏమీ ఏమీ దాన్ని కోయక్కర్లేదు ఏం చేయక్కర్లేదు ఆ రకంగా అసంగం అనే శస్త్రంతో సంసారం నుంచి విడిపోవాలి విడిపోతే ఈ దేహం అనేటువంటి దేహమే నేను అంటే ఏముంది మరణమే మిగిలినది ఆ మరణం నుంచి దూరం అయ్యి అమృత స్వరూపాన్ని చేరుకోవాలి ఆ మంత్రాన్ని ఆ విధంగా దర్శించాలి ఆ విధంగా దర్శించకుండా ఊరికే టేపరికార్దరికి టిక్ మనం ఇలా టిక్ అంటే ఏముంటున్నది మనం మొదలుపడుతుంది అలా ఉపయోగం లేదు కాబట్టి అలా అన్వేషించాలి అన్వేషించి తెలుసుకోవాలి ఓం పూర్ణ మధపూర్ణ విధం